పెట్టుకుని ఉంటాడేమో అనుకున్న వెనకాలను పిలక దీని అలాగే ఫ్యాన్తో సర్వ్ వేసుకునే ఉండేవాడు ఎనీవే ఈ విఠలాయల సినిమా తీసుకున్నాడు సినిమా తీస్తుంటే నేను ముప్పై ఏళ్ల క్రితం కథ సమాచారం నాకు తెలీదు ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియదు సో సినిమా తీసుకుంటే హీరోయిన్ షీ సెడ్ షీ వి నాట్ షీ వాస్ నాట్ గివింగ్ కాల్ షీట్ కాల్ షీట్ అనేది ఉంటారు హీరో రెడీగా ఉన్నాడు మిగతా రెడీగా ఉన్నాడు కెమెరామెన్ అందరూ రెడీగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆవిడేమో నేను ఇవాళ రావట్లేదని ఫోన్ చేసి సరే ఓసారికి అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం మళ్ళీ బోలుందా డబ్బు ఖర్చు క్యాన్సిల్ చేశాం మళ్లీ వారం రోజుల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడ చెప్పిన టైంకి పెట్టాను పెడితే మళ్లీ నేను ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఈయన ఏం చేశాడంటే కథలో చిన్న మార్పు చేశాడు ఓ మహర్షిని తీసుకొచ్చాడు అక్కడ ఉన్నవాడికి ఒకడికి పెట్టి మహర్షి వేసం వేసి ఆ మహర్షి హీరోయిన్ కి ఇనాప్సన్షియా శాపం ఇస్తారు హీరో హీరోకి ఆ మహర్షికి హీరో పెడతాడు కథలో మార్పు సీను నీ ప్రియురాలు ఇదిగో నేను శాపం ఇస్తున్నాను నీ ప్రియురాలు ఎలుగుబంటి అయిపోతుంది అని శాపం ఇస్తాను శాపం ఇచ్చేపటికి వెంటనే ఒక వీడు ప్రియురాల్ని ఒక ఉద్యానంలో కలుసుకోవడానికి వెళ్తాడు వెళ్లేప్పుడు అక్కడ ఎలుగుబండి ఉంటుంది అంటే వీడు ఏం చేస్తాడంటే ఒక ఒక యాక్టర్ కి ఒక ఎక్స్ట్రాకి ఆ ఎలుగుబంటి వేషం వేసేసి వాడిని అక్కడ ఎలుగుబంటి కింద పెట్టేస్తాడు ఈ హీరో తోటి కొత్తగా డైలాగ్స్ మళ్ళీ తోటి కొంచెం మార్పులు చేర్పులు చేసేసి రాసేసి ఈ కంటిన్యూస్ ఎదుగుబంటితో చేస్తాడు తర్వాత ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆవిడ ఫోన్ చేస్తుంది ఈ వారం కాలర్షీట్ కావాలా నాకు అక్కర్లేదు అంటే ఇంకా అసలు నేను అవసరమే కదా అంటే నేను చెప్తాను ఇంకో నా పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నువ్వుసారి అపిరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు ఒక్కసారి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఈయన నా నా పిక్చర్కి నేను ఎప్పుడు రావాలో ఎప్పుడు యాక్ట్ చేయాలి నువ్వు ఇంకేం చేయక్కడ ఎందుకంటే నీ స్థానంలో ఎలుగుబడి పెట్టే మళ్ళీ శాప నివృత్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒక్కసారి శుభం శుభానికి ముందోసారి కనపడతాయి సో శాపం అంటే అలా కాదు శాపము अल्लाह मनि पशु अमी रप अलाउंटे कथ में कोई कथल वास्तव बट शापमेंट अर्थ वाली शापी शापम्चे श्लोक निषाद प्रतिष्ठान अब महर्षि शापम अने वाक्य श्लोक अभी शापला उषाद ఇంత జీవహింస చేసుకున్నావు నీవు జీవితంలో పైకి రావు అని అంటాడు అదే శాపం అంతకుమించి ఇంకా వేరే ఎన్నికలు గౌతములు శాపం ఇస్తారు అహల్దే నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నీ దోష నివారణ అయ్యే వరకు కూడా నీవు చాలా కఠినమైన తపస్సు చేస్తేనే నీకు మళ్లీ నీ దోషం పోతుండే నీ పాపానికి ప్రావిష్ితం అవుతుంది అని అంటాడు అదే శాపం అక్కడ శాపానికి తిలక వ్యాఖ్యానం తిలకడమే మహాత్ముడు వ్యాఖ్యాన రామాయణమంటాడంటే శాప శాపం అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తమే శాపము అని అంటాడు అంతే అదే శాపం అలాగే ఉంటుంది శాపం అంటే దాని స్పిరిట్ తీసుకోవాలి సరే మీరు కథకి దానికి కొంత రొమాంటిక్ గా ఉండాలంటే మనిషి పశువుడు పశువు మనిషి అయిపో అలాగే నింద నేను శాపం అనేది మాట ఎందుకంటే కామ నిందోపనిషత్తు అన్నాను కదా మీకు నింద యొక్క స్పిరిట్ తెలియాలి సో ఈ నహి నిందా న్యాయమో నో న్యాయమో మీకు అనేక న్యాయాలు నేను చెప్తూ వస్తున్నా ఇప్పుడే చెప్పాను స్థాయిపులాక న్యాయము అని అలాగంటే వేదాంత శాస్త్రంలో ఈ న్యాయం ఉన్నది దీని నహి నిందా న్యాయము అని అంటారు ఈ శంకర భాష్యంలో అనేక సందర్భాల్లో భాష్యకాలను ప్రస్తావిస్తారు నహి అని అలా ప్రారంభం నా అంటే నిగేశం నహి నిందా నిందం నిందితు ప్రవర్తతే విధేయం స్తోతం అని వాక్యం అది ఆ వాక్యము అంతా ఒక న్యాయం న్యాయం అంటే ఒక రూల్ ఒక లా అందరూ ఫాలో అయ్యేటువంటి ఒక నియమానికి న్యాయము సో అది నహినిందా అని ప్రారంభమైంది కనుక ఆ మొత్తం వాక్యానికి నహి నిందా ఆ వాక్యం అర్థం ఏంటంటే ఎక్కడైనా మీకు సెన్ష్యూర్ అంటారు అంటే ఖండిస్తున్నట్టుగా కనబడితే ఆ ఖండించటము యొక్క తాత్పర్యము ఆ ఖండింపబడి దానిని కిందకి లాగేయటము దాన్ని సర్వాత్మన తిరస్కరించటము కాదు మరి ఇంకేమిటి ఉండే దాన్ని ఆ ఖండించి దాని తాత్పర్యము దానిని కిందకి త్రోసివేయట కాదు అంటే మరి దేనికోసం అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీని క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు క్రిటిసైజ్ చేయాలి అసలు కరెక్ట్ డెమోక్రసీలో జన్యువైన్ అపోజిషన్ పార్టీ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ కనుక రూలింగ్ వాళ్ళని క్రిటిసైజ్ చేశారనుకోండి ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు రూలింగ్ పార్టీ మీద ద్వేషంతో క్రిటిసైజ్ చేస్తారా చేయకూడదు అలా మరి ఇంకెలా చేయాలి అంటే ఒక ప్రిన్సిపుల్ అక్కడ అక్కడ మంచి చేయాల్సింది ఒకటి ఆ మంచిని ముందుకు తీసుకురావడం కోసమే క్రిటిసైజ్ చేస్తారు దాన్ని రెస్పాన్సిబుల్ క్రిటిసిజం ఉంటాం కానీ మన అపోజిషన్ పార్టీలు ఎలా ఉంటాయో తెలుసిన ఆ రూలింగ్ పార్టీ వాడు ఏమి చేస్తే దాన్ని క్రిటిసైజ్ చేయడం కోసమే మనం ఉన్నాము అనే లెవెల్లో ఉంటాం తర్వాత తీవ్రమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తారు భాషలో ఒక నీతి ఉండదు నియమం ఉండదు వ్యక్తిగతమైన ద్వషాన్ని ప్రదర్శిస్తారు ఆ ప్రాజెక్టు బాగుపడ్డా చెడిపోయినా వీళ్ళకి అక్కర్లేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ప్రాజెక్ట్ అది ముందుకు రావాలా అది వెనక్కిపోవాలా అన్నది ఇంపార్టెంట్ కాదు కేవలం ఈ పొలిటికల్ పార్టీని డౌన్ చేయటమే ముఖ్యం తోటపల్లి ప్రాజెక్టు మంచిగా చెడ్డా అది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఆఖరికి తెలియదు ఏమిటంటే తోటపల్లి ప్రాజెక్ట్ దానివల్ల ఉపకారం ఉపకారం ఎవరికీ తెలియని విధంగా అదంతా అంత డస్ట్ లేచిపోయింది అది మంచి ఎవరికీ తెలియదు అలా ఉండకూడదు క్రిటిసిజం క్రిటిసిజం ఎలా ఉండాలంటే క్రిటిసిజం ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం ఉండరాదు క్రిటిసిజం ఎయిమ్ ఈస్ టు బ్రింగ్ ద గుడ్ థింగ్ ఫార్ అలా ఉండాలి దాని పేరే నహి నిందా న్యాయము నహి నిందా నింద్యం నిందితు ప్రవర్త మీరు దేన్ని నిందించడానికి టార్గెట్ చేశారో దాన్ని క్రిందకి లాగేయటం కోసం ఈ క్రిటిసిజం అన్నది ముందుకు రావటం లేదు మరి ఇంక దేనికోసం కింద దేనికోసం అంటే మరైతే విధేయం స్తోత్రం దేనిని ముందుకు తీసుకురావడానికి మీరు ప్రయత్నిస్తున్నారో దాని గొప్పదనాన్ని చెప్పటం కోసమే సో ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం దీని ఇంగ్లీష్ లో మీకు పొలిటికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం ఈజ్ నాట్ టు పుల్ the ruling party down. Then, then what is the purpose? The purpose is to bring good to the people. Allow them. That's why I'm not going to say that. Because we don't have criticism. We don't have the government. We don't have criticism. Because we don't have the purpose of the ruling party, we don't have the purpose of the ruling party. We don't have the purpose of the ruling party. మరి ఇంకేమిటి పర్పస్ అంటే ప్రజల యొక్క క్షేమమే పర్పస్ ఇది నహినిందా న్యాయం కామనిందోపనిషత్ ఈ నహి నిందా న్యాయాన్ని పురస్కరించింది కామనిందోపనిషత్ నిరస్కరించింది ఎంత ఆ స్పిరిట్ చూడండి ఎలా ఉందో శ్రీకృష్ణుడు కామనిందని మొదలు పెడుతున్నాడు ఎందుకంటే నిందా అని అన్నం గనక పేరు కూడా కామనిందోపనిషత్ అని పెట్టాం గనక వెంటనే నహి నిందా చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పి ఆ తర్వాతనే ఆ కామ నిందా అనే పేరు పెట్టారు కామ్యకర్మలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని క్రిందకి దిగలాగడం మన తాత్పర్యంగా సాధకులం మనం మనం ఆత్మజ్ఞానం అనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం మనం కామ్యకర్మలని తగ్గించుకుని చేతనైతే మానేసేటువంటి ప్రయత్నం చేయాలి అని ఆ కర్మయోగాన్ని జీవితంలో ముందుకు తీసుకురావటం కోసమే ప్రయత్నం కాని ఎవరో కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళని క్రిందకి దిగలాగటం ప్రయత్నం కాదు అంచేతనే మహాత్ములు కామ్యకర్మలను చేసుకునే వాళ్ళని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించి వస్తారు తప్పిస్తే అక్కడికి వెళ్ళి రసాభాస చేయదు కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం పాఠం పాఠం చెప్పేప్పుడు చెప్పబోతే ఇంకెప్పుడు చెప్తాను ఇంక ఇంక చెప్పేటువంటి వేదికే లేకుండా ఒక ధర్మాన్ని చెప్పే సందర్భం చెప్పి వేదికే లేకుండగా అయిపోతే దానివల్ల సమాజానికి నష్టం విద్యార్థిలోకానికి నష్టం అది కలపం కాబట్టి కామనిందోపనిషత్తు చేస్తున్నారు శ్లోకమందాం యామిమాం పుష్పి ప్రవదంత్య విపశ్చి వేదవాదల పార్థ న్యదస్వాదిన ఈ శ్లోకానికి అవతారిక చెప్పాలి అవతారిక లేకపోతే మీకు కనెక్షన్ దొరకదు మా నాన్నగారు అంటూ ఉండేవారు గీతలో అవతారికల్ని తీసేస్తే ఈ శంకర భాష్యం అవతారికల్ని తీసేయండి శ్లోకాలు ఒకదానికి దాకా ఒకటి పెట్టుకో పెట్టుకుంటే మీకు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఒకదానికి ఒకదానికి సందర్భం ఉంటుంది మీరు ఆలోచించండి ఏం సందర్భం ఉంటుందో నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి నిశ్చయాత్మక బుద్ధి లేని వాళ్ళు పలు రకాలుగా పోతూ ఉంటారు ఈ వేద అర్థవాద వాక్యాలు ఉన్నాయి వీటిల్లో అనేక కామనలు చెప్పబడుతున్నాయి ఇవే సర్వము కొంతమంది అంటూ ఉంటారు దానికి దింకే కనెక్షన్ అలా కనపడిందా మీకు అలా ఉంటారు ఇంకా ఇక్కడ ఏదో కొద్ది గొప్ప కనెక్షన్ మీరు పాటలు వినున్న మీద కనెక్ట్ చేయగలుగుతాయి మీకు ఏ కనెక్షన్ దొరకని సందర్భాలు అవతారిక లేకపోతే మీకు నాలుగో అధ్యాయం ఉంటుంది అసలు కనెక్షనే దొరకదు ఐదో అధ్యాయం కూడా అలాగే ఉంటుంది అవతారిక లేకపోతే అవి పది డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకొచ్చిన పది వెర్సెస్లా అనిపిస్తాయి కానీ అవతారికి పెట్టేప్పటికీ ఆ కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మై గుడ్నెస్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని అనిపిస్తుంది భాష్యం అంటే ఎలా ఏదో ఏదో రాయాలి కాబట్టి రాసేమని కాదు ఎందుకు రాయాలి ఇప్పుడు ఊరికే రాసుకో ఉండడం జనాల మీద పారించడం వాళ్ళ మీద కొనమని ఏదైనా రాసేము అంటే అది పది మందికి ఉపయోగపడితేనే రాయాలి లేకపోతే రాయడం అవసరం ఎందుకండి రాయడం పుడితే పేపర్ వేస్టు ఏదో ఒక పుస్తకం రాయాలి కాబట్టి రాయడం ఎందుకది లేకపోతే నా పేరు పది మందికి తెలియాలి కాబట్టి రాయడం ఎందుకు తెలియాలి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక సంస్థానం మొదలెట్టినా దానికి ఒక మ్యాగజైన్ తీయటం ఎందుకు ఎందుకు మ్యాగజైన్ ఎప్పుడో ఒళ్ళ నుంచి పెట్టిన మ్యాగజైన్లకి సర్కులేషన్ లేక నానా హింస పడుతున్నారు ఏదో మ్యాగజైన్ అని పెట్టడం పెట్టి దాంట్లో ఆర్టికల్స్ ఏమన్నా అంటాడు ఆర్టికల్స్ లేని కూడా ఎందుకు మ్యాగజైన్ సో ఈ విధంగా ఏదో మ్యాగజైన్ పెట్టాం తప్పులు ఎన్ని మ్యాగజైన్స్ వస్తున్నాయో అన్ని తప్పులు తిడగలుగుతాడు ఏమీ ఉండదు దాంట్లో దాంట్లో ఏమీ సారము ఉండదు వేద భూమి అని ఒక మ్యాగజైన్ ఒకటి స్టార్ట్ చేశారు దానికి నా పేరు కూడా పెట్టారు దాంట్లో మీకు ఇంతకుముందు నేను ఒకసారి మనం చేశాను అది ఇప్పుడు బంద్ పెట్టారు నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు అడిగాను ఎవరైనా మ్యాగజైన్ మరి నా పేరు పెట్టారు అది ఎక్కడా నాకు రావటం లేదు దాని సంగతి ఏంటంటే అది ఇప్పుడు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే దానికి ఏదో రీజన్ నేను నన్ను అడిగినప్పుడు చెప్పాను ఎందుకు అయి మ్యాగజైన్ కంగారు మ్యాగజైన్ పెట్టదు అంటే నాకు అసలు రీజన్ అప్పుడు చెప్పలేదు మ్యాగజైన్ పెట్టి నేను సమాజ సేవ చేస్తానని అనుకుంటున్నానని చెప్పాడు కాకోసం నేను అనుకున్నాను అమాయకంగా నమ్మా అసలు రీజన్ ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు హీ వాంటెడ్ అతని చుట్టూ ఎవరో ఒకరు మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు హీ వాంటెడ్ అేగజైన్ ఆయన పోలీక్స్ పేరు మీద మ్యాగజైన్ నడుస్తుంటే తన పేరు మీద కూడా మ్యాగజైన్ నడవాలి అనేటువంటి ఒక అప్నె అక్కు చెమకాన అంటారు దీని హిందీలో అప్నె అక్కు చెమకాన ఆ ప్రయత్నంలో ఆయన ఆ దృష్టిని దాచిపెట్టి ఈయన్ని ముందుకు తోసి నేరుదయం పెట్టించారు దానికి ఆయన చీఫ్ ఎడిటరు అయితే లోకంలో కొంచెం పేరున్నాయని ఒక ఆయన కొంచెం పేరు ప్రతిష్టలు నోరు గలవాడిన ఒక ఆయన్ని గౌరవ సంపాదకులు అని పేరు పెట్టుకుంటే నష్టమే లేదా ఒకటి ఉంది కదా గౌరవ సంపాదకులు అనే స్లాట్ ఆ స్లాట్లో ఎవరు పేరు పెడదాం ఈ మిగతా స్వాములు అన్ని పేర్లన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ అక్కడ ఏ ఎక్కడా ఫిలప్ కానీ స్వామికి ఒక ఈయన పేరు పెడదాం వచ్చి ఒక పనియాసారి తీసుకున్నాడు కదా అని అందుకోసం నన్ను అడిగాడు అండ్ ఐ జస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఐ జస్ట్ ఫెయిల్ ఇంటుంది క్లాప్ నేను కరెక్ట్ గా పడ్డా దాంట్లో సరే మీ పేరు పెట్టుకుంటున్నామంటే ఏమంటాం సరే శుభం భూయా అన్నానంటే నా పేరు పెట్టుకున్నాం అది కొంతకాలం నడిచింది మళ్ళీ ఇప్పుడు ఏదో రివైవ్ చేసి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు ఈ మ్యాగజైన్ లేకపోతే నష్టమే వచ్చింది అంటే మనం ఏదైనా పని చేసాము అది ఈశ్వరార్పణ బుద్ధితో తప్ప ఇంకా ఏ బుద్ధితోటి చేయకూడదు ఏ బుద్ధి అంటే ధనార్జన బుద్ధి ఉండకూడదు పేరు ప్రతిష్టలు పేరు ప్రతిష్ఠలు అంటే మరి అహంకారం కదా తన పేరు ప్రతిష్టల్ని పెంచి దృష్టితో చేయకూడదు అటువంటి లౌకిక ప్రయోజనాన్ని ఏదే అపేక్షించకూడదు మరి ఇంకెందుకండి చేయడం లౌకిక ప్రయోజనం ఏది అపేక్షించకపోతే ఇంకెందుకండి చేయడం ఇంకెందుకంటే ఇవాళ నాకు తిరువన్నామల నుంచి గోవిందానంద గారు ఫోన్ చేశారు గోవిందానందో మహాత్ములు ఆయన ఫోన్ చేశారు ఆయన అంటారు మీ బ్రహ్మానుభూతి పుస్తకం చదివి చాలా ఆనందపడ్డావు ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు నాకు ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు కలిశారు తమిళనాడు స్టేట్లో వాళ్ళకి బ్రహ్మానుభూతి కావాలని ఉంది వాళ్ళకి చదవాలి వాళ్ళకి అవసరం కూడాను వాళ్ళకి ఎలా అందుతాయి అని ఫోన్ చేశారు ఎలా అందుతాయో మీరు మీరు అడ్రస్లు చెప్పండి అంటే ఎంత సొమ్ము పంపించారు సొమ్ము గురించి పెంచాలి సొమ్మే ఒక్కర్లేదు కానీ పోస్టల్ ఛార్జ్ పోస్టల్ ఛార్జ్ ఇది గురించి ఏ i will take care i will ask them all that in government mandage maigra mitrulu nara cover lo pettiste vaalu pampisthaa inga nenu poy nenu pampinchide emi ledhu evarlo chestharu evarlo thammilo varusthaam i baruvu tisukeyyidha inga na age address ivvandi ayi mahananda paddaaru aa address post lo pampisthaaru vaalu pampisthaaru adi appudu anukunnaan manam chesin pani manchi kada endukante aa pustakam chadivi oka hrudayam spandisthhe అది ఈశ్వరుని యొక్క ఆరాధన అలాగ అయితే మన అందరికీ ఊరికే ఊరికే ఎందుకు ఇవ్వడం మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఖర్చు పెట్టి తీసుకోండి ఎందుకు ఊరికే ఎందుకు ఇవ్వాలి ఉరికే ఇచ్చే సందర్భంలో ఉరికే ఇద్దాం డబ్బులు ఇచ్చే సందర్భంలో డబ్బులు ఇవ్వండి ఉరికే ఇచ్చే సందర్భంలో ఉరికే ఇద్దాం ఉరికే కూడా ఇవ్వచ్చు తప్పే అన్నది కానీ సందర్భం అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి కాబట్టి సో ఆ మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి ఈశ్వరార్పణ బుద్ధి తప్ప ఈశ్వరుణ్ణి మనం ఆరాధించటం ఈశ్వరుడు మానవుల హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు ఒక్క వ్యక్తి చదివి బాగుందండి అంటే యు హొసీడ్ అవ్వాలి ఎనివే సో ది పాయింట్ ఈజ్ కామ నింద కామనని నిందించడానికి ఉపక్రమిస్తున్నారు అవతార కనెక్షన్ ఏమిటంటే అందాము ఏషాం వ్యవసాయాత్మిక బుద్ది నాస్తి వాక్యం పూర్తవలేదు కదా ఎవరికైతే నిశ్చయాత్మకమైన బుద్ధి లేదో వారు వారేమిటి వారు పుష్పితాం వాచం ప్రవదంతి ఈ పువ్వుల వలె వికసించిన ఆకర్షణీయమైన పలుకులను కలుపుతున్నారు అని అలా కనెక్షన్ క్షలం జబ్దా ఇం పుష్ం వాచం ప్రవది అవిపశ్చిత అన్యత అస్తి అన్న వాదిన సో తే వారు వారు అవిపశ్చిత अंट विवेक बुद्धिपे विवेक बुद्धि विपश्चि विवेक बुद्धि कलवाड़ आ अर्थ ती पश्चि अदे पद वि अंदर चि प्रतिवाड़ू चि चे कैतन्यवरूपी आ चीत ता पश वी तेड अटे मंचीड़ धर्म अधर्म नित्य नि अनात्म अने तेड़ स्पष्ट का चूड़े अट्ठं ज्ञान कलवाड़ विपशि బహువజనం విపశ్చిత ఇప్పుడే మీరు చదివారు మరుత మరుత విపశ్చిత్ విపశ్చిత విపశ్చిత బహువచనం సో అటువంటి వివేక బుద్ధి గలవారు అది లేని వాళ్ళు ఏమవుతారు అవిపశ్చిత ఎవళ్ళి అవిపశ్చిత వేదవాదరత అవిపశ్చిత అంటే స్టాక్ మార్కెట్ పుస్తకాలు అవి చదువుకునే వాళ్ళకే ఈ పుస్తకాలు నాకు గుర్రపందాల పుస్తకం సాటర్డే మార్నింగ్ అది ఆవిష్కారం అవుతుంది సాటర్డే మార్నింగ్ దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు ఇట్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్ దట్ డే మార్నింగ్ అండ్ బై ఈవినింగ్ ఇట్ ఈస్ గాన్ అవతలకి కాదు సో అది చిన్న పుస్తకం అది కొనుక్కుని మహాప్రేమతో అధ్యయనం చేస్తారు సో వాళ్ళ గురించి కాదు శుద్ధ లౌకికుల గురించి గీతలో ప్రస్తావన ఏం చేస్తారు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కానీ పెద్దదాని దోనికి వెళ్ళడం వేదవాదర వేదము యొక్క వాదముల ఎందు ప్రీతి గలవాదు వేదము యొక్క వాదములు అంటే వేదంలో వాదాలు ఉంటాయా ఉంటాయి ఆ వాదాలకి అర్థవాదములు అని పేరు ఆ పదం వైదిక పదం కదా టెక్నికల్ కాబట్టి అర్థవాదము సంగ్రహం చేస్తే ఏమిటవుతుంది వాదము అవుతుంది అర్థవాదము ఇప్పుడు మీరు శుభారావులు ఉన్నాడు అనుకోండి అయ్యే రావు ఎలరా అని పిలుస్తారు రావణేమిటి ఫుల్ నేమ్ శుభారావు కదా అంటే రావటంటే శుభారావు శుభ డ్రాప్ చేసి రావు అనుకుంటారు అలాగే అర్థవాదాలు అర్థ డ్రాప్ వాదం లేదు వేద వాద రథాహ అంటే వేదములోని అర్థవాదముల ప్రీతి దళవాదు ఏమిటి అర్థవాదములు అంటే ఏమిటి ఇవన్నీ మీరు మీకు బాగా తెలుసుండాలి అర్థవాదములు అంటే మళ్ళీ ఇందాక ధైర్ందలాగేది కూడా ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా సత్యనారాయణ వ్రతంలో మీకు కథలు చూసారంటే అవన్నీ అర్థవాదాలు వాదన పడతాయి టెక్నికల్లీ దేవాల కాళ్ళ అర్థవాదా అంటే అక్కడ ఏం చెప్తారంటే ఈ వ్రతం చేసుకుందామని వీడు అనుకుంటాడు మరిచిపోతాడు మరిచిపోయి ఓడ దిగుతాడు ఆ ఓడ నీటిలో మునితాడు ఊరికే అలా దృష్టంగా అప్పుడు భార్య చెప్తుంది మీరు వ్రతం చేసుకున్నామని అనుకున్నారు పొరపాటు చేశారు మరిచిపోయారు అంతేతనే గురించిపోయింది అప్పుడు చెంపలు వేసుకుని నేను పొరపాటు చేశాను హే సత్యదేవ మీరు కనుక నా పొరపాటును బంధించాలి నేను మీ వ్రతం చేస్తాను అని వ్రతం చేసుకుంటాను వాడి పైకి ఇది కథ ఉందా కథ నేనేదో నాకు గుర్తుందని చెప్పాను ఈ కథకి అర్థవాదము అని ఈ అర్థవాద ముందు అంటే ఎవరు కంటే ఈ కథని లిటరల్ గా తీసుకునేవాళ్ళు ఇలాంటి కథలు వేదంలో ఉంటాయి అండ్ దే టేక్ దెమ్ లిటరల్లీ అండ్ దేని ఫోర్ వాళ్ళకేదో కొంచెం కష్టం ఉందనుకోండి ఇదిగో ఈ వ్రతం చేసుకుంటే కష్టం పోతుంది కొంచెం లాభం కావాలనుకోండి ఈ వ్రతం చేస్తే లాభం వస్తుంది అని ఆ అర్థవాద యొక్క లిటరల్ గా తీసుకుని దాని స్పిరిట్ తీసుకో దాని స్పిరిట్ ఏమిటో తెలుసిన సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటే మంచిది అది స్పిరిట్ అంతే కానీ అలా వాడ మునిగిపోతుంది అలా వాడ తేలిపోతుంది అంటే స్పిరిట్ అది ఒకసారి స్వామీజీ చెప్తుంటే విన్నాను నేను పూజ స్వామీజీ ఆ కథలు పక్కన వ్రతం ఒక్కటే చూసుకోండి చెప్పారు ఎందుకంటే అవి వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఈ అడుగుతారు ప్రశ్నలు ఏ అలా ఉంది కుర్రాలు అడుగుతారు మనం అడగం మనకి ఇంత కాంప్లెక్స్ మైండ్ కాదు ఎవరో పెద్దలు చెప్పారు వినేశాండ తీసుకులే మనం వీ కెన్ యాక్సెప్ట్ మనకి ఆ కెపాసిటీ ఉంది ఆ శాఖ కెపాసిటీ ఉంది కానీ యంగ్ పీపుల్కి లేదు యంగ్ పీపుల్ అమెరికాలో యంగ్ పీపుల్ ఉండాలి వాళ్ళకి పాపం మన కల్చర్ అంటే ఇష్టం డై లైక్ ఎట్ వాళ్ళు సత్యనార్తం చూద్దామని వస్తారు ఈ కథని ఎవరో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి పెట్టారు మామూలుగా సంస్కృతంలో చదివేస్తుంటే ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి సంస్కృతంలో ఎవరికైనా నడిచిపోతుంది కదండి ఏమో ఏముందో తెలియలేదే లేదు ఇప్పుడు వ్రతంలో చెప్పిన మంత్రాలన్నీ ఎవరికైనా తెలిసి వ్రతం చేస్తున్నారా ఏమే అని చెప్పి అది నడిచిపోయింది దాంట్లో ఇబ్బంది లేదు ఈ కథ దగ్గర వచ్చేవాడు ఇంగ్లీష్లో మొదలు పెడతారు ఆ ఇంగ్లీష్లో చదువుతారు ఇంగ్లీష్లో మైకు పెట్టి చదువుతారు ఇంగ్లీష్లో మైకు పెట్టి చదువుతుంటే వీళ్ళు వింటూ ఉంటారు వింటూ ఉండే వాట్ ఈస్ దిస్ అని అడిగితే స్వామీజీకి పూర్చులే స్వామిజీలు అడుగుతారు ఇలా అడిగి అడిగి అడిగి స్వామిగత్తిపోయి ఆ కథలో వారేంటు అని చెప్పారు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే రిటర్నల్ గా అని స్పిరిట్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు కామనా పరాయణలే ఉంటారు వాడు కామనే కావాలి వాడికి వాడు ఏం చేస్తాడంటే ఆ వ్రతం చేసేసి దాని రిజల్ట్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు అంతలాగా రిజల్ట్ మీద అంత గట్టి పట్టులో ఉంటారు ఒక షేట్జీ గోదానం చేశాడు ఎందుకంటే గోదానం చేసిన వాళ్ళకి వైకుంఠ లోకానికి వెళ్లే విమానం వస్తుంది అని శ్లోకం ఉంటుంది అది చదివే రాయట చదివి పెద్ద వయసు మనం ఎంతగాలం బతుకుతామో ఏమోనో ఇంకా వైకుంఠానికి వెళ్దాం అని ఆలోచించి ఒక గోవును బ్రిడ్గా చెప్పుకొని కొంచెం మొత్తాన్ని గోదానం చేసేసి గోదానం చేసి భారత మీద పెడిపోయాడు ఆకాశం చేసి చూసి ఏమిటండి తాతగారు చూస్తున్నారంటే విమానం కోసం చూస్తున్నారు ఇది ఇంకా రాలేట విమానం గోదానం చేస్తే విమానం వస్తుందన్నారు కదా అందులో శీఘ్రము కూడా విధానం శ్లోకంలో అలుష్టు రాలేదు కదా సో అలా ఉంటుంది వీళ్ళు వేదవాదరత ఇంకా నాణ్యదస్తి వాదిన ఆ పదాలన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళే తే అన్నది చూడండి వాళ్ళు వాళ్ళ గురించే ఈ సమాచారం నాణ్యదస్తి వాదిన అన్యత్ నా ఇంకా ఇతరము ఏమీ లేదు ఇది వాదిన అని చెప్తారు వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటారు బలబుద్ధి నాణ్యదస్తి అంటే అర్థం ఏంటంటే కర్మణ అన్యత్ జ్ఞానం నాస్తి స్వర్గా అన్య మోక్షో నాస్తి అని అర్థంస్తి వాదన కర్మ కంటే వేరుగా జ్ఞానమనేది ఏమీ లేదు స్వర్గము కంటే వేరుగా మోక్షమనేది ఏమీ లేదు వాదన కాబట్టి ఏటండి ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది ఏంటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఏంటో ఆత్మజ్ఞానం ఉంటే ఏం చేస్తారు ఏమి చెయ్యరని తెలుసుకుంటారు ఏడు తెలుసుకుంటారు తెలుసుకోవడానికి ఏముంది చేయాల్సింది చాలా ఉంది లేవండి పాటికి స్నానం చేసి వచ్చి మొదలు కర్మ అందుకే ఏడు తెలుసుకుంటాను అని కర్మణా అన్యత జ్ఞానం నాస్తి కర్మ వేరుగా జ్ఞానం అనేది ఏది లేదు ఏదైనా జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందంటే ఈ కర్మ చెయ్యాలి కదా దీన్ని ఎలా చెయ్యాలి ఎలా మొదలుపెట్టి చేయాలి ఎప్పుడు చేయాలి ముహూర్తం ఎలా పెట్టుకోవాలి ఆ వరసేమిటి అంగాలు ఏమిటి ఆ మంత్రాలు ఏమిటి అలాంటి జ్ఞానం ఉంటుంది కాని కర్మతో సంబంధం లేకుండా ఏదో జ్ఞానం ఒకటి ఉంది కర్మతో సంబంధం లేదు దానికి దానికి ఆత్మజ్ఞానం అని పేరు అది కర్మకు అంగం కాదు వాటి అర్థాలే మీరు ఎన్నో సత్య జ్ఞానం అసలు లేదు అటువంటి జ్ఞానం అని ఎవరు అన్నారో తెలుసిన భక్త దీపిక కుమారుల భట్టు ఇక్కడ సిద్ధాంతం ప్రభాకర ప్రభాకరుడమే కుమారుల భట్టు యొక్క సహా సహాధ్యాయు శంకరుడు కుమారుల భట్టు ప్రభాకరుడు వీళ్ళ ముగ్గురు కుమారుల భట్టు మీమాంసకుడు ప్రభాకరుడు మీమాంసకుడు కుమారుల భట్టు బిహార్ వాడు అనుకుంటా మథుర మథుర అంటే శ్రీకృష్ణుడు అది మథుర ప్రభాకరమిశ్ర మీమాంసకుడు వాళ్ళ మీమాంసంలో కొద్దిపాటు భేదాలు ఉన్నాయి బ్రహ్మసూత్రాల్లో తత్వ సమన్వయత అధికరణంలో ఆ తేడాలు చూపిస్తారు కొంచెం భేదాలు తర్వాత శంకరుడు వేదాలు వీళ్ళందరూ సహజాలు ఏకకాలంలో జీవించిన వారు సో కుమారుల భట్టి కర్మ కంటే కర్మకే అంగమైన జ్ఞానం ఉంటుంది కాని సర్వత్రైవహి విజ్ఞానం సర్వత్రైవహి విజ్ఞానం పరాంగత్వ గమ్యతే అన్యత్ర ఆత్మవిజ్ఞానాత్ ఇది మనం సురేశ్వరా యొక్క వార్తీకం బహుదారంగ భాష వార్తీకం శ్లోకం అన్యత్ సర్వత్ర విజ్ఞానం సంస్కారయుత్వ సంస్కారత్వే గమ్యతే అన్యత్ర చాత్మ విజ్ఞానాత్వం ఎక్కడా కూడా జ్ఞానం అనేది ఒక కర్మకి అంగంగా ఉంటుంది ఆయన మంచి పండితులు ఉన్నారు పండితు ఏమిటండి ఆయన పాండిత్యం ఏమిటండి అంటే ఆయన దేవాలయం ప్రతిష్టని అంత పెర్ఫెక్ట్ గా చేయిస్తారు అంతటి పండితులు అంటే ఇప్పుడు ఆ జ్ఞానం దేనికి అంగం కర్మకంగం కాబట్టి జ్ఞానం అంటే కర్మకు అంగంగా జ్ఞానం ఉంటుంది కానీ కర్మతో వీరు గొప్ప పండితులు ఏం చేస్తారో ఆ కళుమూసుకుని అలా చేసుకుంటున్నాం అలాగంటి జ్ఞానం ఏమైనా ఉంటుందా కళ్ళు ముసుగు జ్ఞానం ఎందుకు అని ఈ విధంగా సో జ్ఞానం అంటే కర్మకు అంగంగా ఉంటుంది అని అంటారు వాళ్ళు కర్మాంగ జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రమైన పురుషార్థమనదగిన జ్ఞానమేమీ లేదు నాణ్యదస్తి ఇంకా మోక్షం మోక్షు మోక్షవాదిన వాళ్ళు మోక్ష మోక్షం అనే మాటను అందరూ అంటారు కదా క్రిస్టియన్ మిషనరీస్తో సహా మోక్ష శబ్దాన్ని అందరూ వాడతారు ఏమిటి క్రిస్టియన్ మిషనరీస్ మోక్షం ఏమిటి అంటే హెవెర్ పాస్పోర్ట్ టు హెవెర్ నిజంగా పాస్పోర్ట్ టు హెవర్ అదే మోక్షం వాళ్ళం మన మీమాంసకులు అంతే కర్మమీమాంసకులు ఉన్నారే వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏంటి హెవెన్కి వెళ్ళడం స్వర్గానికి వెళ్ళడం ఒకే స్వర్గం అంటే ఏంటి అక్కడ ఉంటుంది అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు మీద రాజ్యం వెళ్తూ ఉంటాడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఉండడం కోసం ఒక రాజని వాళ్ళు ఉండాలి ఇక్కడ ఉన్నట్టే అక్కడ తర్వాత అక్కడ మరి అక్కడ ఏం చేస్తారంటే డ్యాన్స్లో లేవు ఏదో ఒకటి చేయాలి కదా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒకటి చేయాలి సో ఏం చేస్తారంటే ఇంక ఏం తెలిసింది కడుపు నుండా భోజనం చేయొచ్చు డ్యాన్స్ ఉంటుంది అంటే మనం కడుపు నుండా భోజనం చేస్తే అప్పుడప్పుడు కడుపులో పొట్లు వస్తాయంటే స్వర్గంలో కడుపులో పొట్లు రావు అని ఇలా ఏదో చెప్తారు ఓకే ఇది స్వర్గం కాని స్వర్గం అనేది పూర్ణ స్వాతంత్ర్యం ఎలా అవుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఇంకా వెళ్ళ ఉంటారు భేదం ఉంటుంది నానాత్వం ఉంటుంది పరిచ్ఛేదం ఉంటుంది దేశకాల పరిచ్ఛేదం ఉంటుంది అక్కడ స్వర్గంలో కూడా గ్రావిటీ ఉంటుంది గ్రావిటీ ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటుంది అముత్ర అని మీరు కఠోపనిషత్తుల దొరకలేదండి మంత్రంహండి ఉంది సో ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది అక్కడ ఇక్కడ ఉంటుంది కొంచెం తేడాలు ఉంటాయండి ఇప్పుడు అమెరికాకి ఇక్కడికి సేమ్ పంచభూతాలు కొంచెం ఆర్గనైజేషన్ డిఫరెంట్ అందరికీ అలాగే స్వర్గం కూడా సో ఇది ఇది అని ఇలా వర్ణిస్తారు అక్కడ ఈ లిమిటేషన్స్ ఉంటాయి కదండి పరిచ్ఛేదాలు ఉంటాయి అది పూర్ణ స్వాతంత్ర్యం అనబడదు అది మోక్షం లవుతుంది మోక్షం అంటే సర్వాత్మభావము ఏదో ఉండాలంటే నో స్వర్గా అన్య మోక్ష వాళ్ళు ఏం చేస్తారు హే పార్థ వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా వాచం ప్రవదంతి వాక్కులను పలుకుతూ ఉంటారు ఏం వాక్కులను పలుకుతారు పుష్పితాం వాచం ప్రవదంతి పుష్పించిన వృక్షము ఎలాగైతే ఆకర్షణీయంగా ఉంటుందో ఆ విధంగా ఆకర్షించేటువంటి పలుకులను పలుకుతారు ఏమిటో ఆకర్షించే పలుకులు చెప్పండి అంటే చూడండి ఒక ఆయన వచ్చి నన్ను అడిగారు టోలాంటి టోలో అడిగారు అంటే నేను ఇంకొకతను కలిసి బిజినెస్ స్టార్ట్ చేశామండి అని వదిలిపెట్టా నాకు వెంటనే అర్థమైపోయింది రెండో సెంటెన్స్ ఆయన చెప్పకముందే అర్థమైపోయింది ఎందుకంటే ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ లో పది రూపాయల ఆదాయం వస్తే వాళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటారు అది కనుక ఇంకా ఆదాయం రాకుండా నష్టం ఇంకా అది స్టెబిలైజ్ కాకపోతే కలిసి పనిచేస్తారు ఇది రూల్ ఇది కాబట్టి ఇప్పుడు వీడో ఐదు లక్షలో వాడో ఐదు లక్షలో పెట్టి పది లక్షలు పెట్టి మొదలు పెట్టారండి ఇంకా స్టెబిలైజ్ కాలేదు ఇంకా ఇంకా వెళ్ళాలని అనుస్తోంది ప్రాఫిట్స్ రావట్లేదు ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తారు ఈసారి ఇంకా ప్రాఫిట్స్ వచ్చాయి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చాయి ఇంకా కష్టపడి పనిచేస్తా ఈసారి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి పది లక్షలు పెట్టుబడి మీద ముప్పై లక్షలు ప్రాఫిట్స్ వచ్చాయి ఇంకా దెబ్బలాట ప్రారంభం ఈ ముప్పై లక్షలు ఎలా కాచాలో పదిహేను లక్షలు తీసుకున్నాం అది ఎలాగండి నేను మీకంటే ఎక్కువ పనిచేసినట్టున్నాను అని ఆరంభం అవుతుంది ఆ వేళ ఆరంభం కాకపోతే ఆ వేళ బీజవాపం అవుతుంది నెక్స్ట్ సీజన్కి ఆరంభమవుతుంది ఇది మామూలు రొటీన్ సో వీళ్ళిద్దరూ మొదలెట్టారు విడిపోయారు విడిపోతే ఏదో షేర్ ఉంటుంది కదండీ ఒక ఐదు లక్షలు అటు ఐదు లక్షలు ఇటు కావాలని ఏదో అనుకున్నాడు ఈయన అనుకున్న దానికంటే ఒక లక్ష తక్కువ లక్ష డాలర్లు తక్కువ కెనేడియన్ డాలర్స్ రూపాయల్లోకి మార్చకూడదండి డాలర్స్ రూపాయల్లోకి మారిస్తే ఏమీ చేయలేరు మీరు సో ఒక లక్ష్య ఇప్పుడు దీని మీద ఆయన కోర్టుకి లాయర్ తోటి మాట్లాడినా అని పూర్తి చేశారు లాయర్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇంకా హియాస్ టు సైన్ ఆన్ ది డాటెడ్ లాయర్ లాయర్స్ అలా అలా అని అంటారు అటార్నీస్ అని ఇక్కడ లాయర్స్ అంటారు అక్కడ అటార్నీస్ అంటారు అటార్నీ డిగ్రీకి వెళ్ళకూడదం అటార్నీ డిగ్రీకి వెళ్తే వాడు జీవితాన్ని నాశనం అటార్నీకి దండం పెట్టి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక ప్రియుడు ప్రియురాదు కారులో ప్రయాణం చేసుకున్నాం ఇంకా పెళ్లి కాలేజీ ఎంగేజ్మెంట్ అయింది కారులో ప్రయాణం చేసుకున్నాం ఇది కథ ఇష్టమండే ఆ కార్కి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే ఇద్దరి ప్రాణం పోయింది ఇద్దరు హెవెన్ వెళ్ళారు ఇద్దరు హెవెన్ కు అక్కడ హెవెన్ ఉంటాడు కదా సెయింట్ ఒకటి ఉంటాడు వీళ్ళందరినీ అడ్మిట్ చేసుకున్న సరే వీళ్ళని అడ్మిట్ చేసుకున్న తర్వాత వీళ్ళన్నారు మేము అక్కడ ఎంగేజ్మెంట్ అయింది వివాహం కాలేదు మా ప్రేమ ఇక్కడ హెవెన్ లో కొనసాగుతోంది మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము కాబట్టి ఒక లాయర్ ని ఒక ప్రీస్ట్ ని చూసి ఆ అడ్మినిస్ట్రేటర్ని అడుగుతారు అడిగితే ఆయన మా హెవెన్ మొత్తానికి మీరు కాగడా పెట్టి వెతికితే ఒక లాయర్ దొరుకుతాడు కానీ ప్రీస్ట్ అప్పుడు దొరకలేదు అది వస్తాడు ఇది స్టోరీ ఎనీవే సో అటార్నీ దగ్గరికి వెళ్తే అటార్నీ ఏమంటారంటే సో ది లాయర్స్ ఆర్ లైక్ దాట్ వాళ్ళు ఎవరు అందరూ అక్కడే ఉంటారు యు హెవ్ టు టెలిఫోన్ టు ది హెవ్ అక్కడ లాయర్స్ దొరుకుతారు వాళ్ళ ఎనీవే సో ఈ అటార్నీ ఏమంటారంటే ది లాంగ్వేజ్ యూ సైన్ ఆన్ ది డాటెడ్ లైవ్ ది రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ అంటాడు లాయర్ వాడు యాభై పేజీల డాక్యుమెంట్ పట్టుకొస్తారు చిత్తజీగా ఉంటుంది డాకెడ్ లైవ్ అక్కడ మీరు సాయం చేయటమే ఆ పని మీరు చదివినా అర్థం కాదు మీకేసేది అయినా ఏమర్థం కాదు ఈ ఆఫ్టర్ దేర్ ఫోర్ ఏదో ఉంటుంది ఎవరికీ అర్థమై భాష కాదు కాబట్టి అది ఏమో అర్థం చేయడం కూడా ఎదురు చూడడం మీరు సంతకం పెట్టండి ఇక్కడంతే ఆయన సంతకం పెట్టడం తర్వాత నా దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసు ఆయన నేను కేసు వేయపోతున్నాను మీరు ఏదైనా మంత్రం కానీ లేకపోతే కర్మాగనాలు చేసి లేకపోతే మీ ఆశీస్సులతో మీరు కీర్తత్వ సవాలు ఇస్తే నేను కేసు నెగ్గాలి మీకు నేను లేదా దక్షిణ దక్షిణ అది ఇట్ ఈస్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అండర్స్టు అంటే నేను చెప్పాను నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అన్ దట్ లైఫ్ బట్ ఇఫ్ యూ వాంట్ మై ఒపీనియన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఐ విల్ బి విల్లింగ్ టు గివ్ ఇట్ అయితే ఏమిటి మీ ఒపీనియన్ ఏమిటన్నారు అంటే నేనున్నాను యూ పోస్ట్ దిస్ థింగ్ ఈ లాయర్ డాటర్డ్ లైన్స్ అంతకం రేపేట ముహూర్తం ఇంకో ముహూర్తం దొరుకుతుంది దానికి ఈ పోస్ట్ పోన్ అయితే నేను ఐఎమ్ హియర్ ఫర్ వన్ వీక్ పూర్ వన్ వీక్ ఉన్నాను ఈ వన్ వీక్ పొద్దున్న ధ్యానం క్లాసు పొద్దున్న క్లాసు సాయంకాలం క్లాసు మధ్యన సత్సంగం అటెండ్ అవుతాయి మీకు లాస్ట్ డే డిస్కస్ అబౌట్ దిస్ ఇట్ ఈస్ ఎ డీల్ బిట్వీన్ బోత్ ఆఫ్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ ఇట్స్ ఎ డీల్ బిట్వీన్ హస్ అయిపోయింది వారం రోజులు అయిన తర్వాత వచ్చాను నేనే పిలిచాను రంగం సో వాట్ యు హ్యావ్ డిసైడెడ్ అంటే చెప్పండి మీ సలహా ఏమిటి ఐ వంటిన్యూ టు డ్రాప్ ది హోల్ థింగ్ అంటే మీరు అలా అనుకున్నాను నేను కూడా నా మనసు సలహా నిశ్చయం చేసుకున్నాను ఈ వారం రోజులు పాఠం నాకు అర్థమైంది నాది ఈ కేసు ముందుకు వెళ్ళటం నాది పొరపాటు నేను లాయర్ చెప్పిన మాటలకు ఆకర్షితున్నాయి మీకు మూడు నెలలలో మీకు ఆ డబ్బలతో వచ్చేస్తుంది అనేటువంటి ఆకర్షణకు నేను లోబడి అంతకుముందు ఇలాగ ఎన్నో కేసులు ఆయన నెగ్గాడు అవన్నీ చూపించేటు కూడా కేసు ఫైల్స్ అర్థవాదాలు అంటారు వాటి ఇలాగే వీడిని ఎగ్గాడు వాడిని ఎగ్గాడు ఇంత వచ్చింది అంత వచ్చింది వీటన్నిటికీ ఆకర్షితులు నేను దాంట్లో ప్రవేశించాను మీ ప్రసంగాలు విన్న తర్వాత నేను దాన్ని అరంతో నేను నా వైరాన్ని మానుకుంటున్నాను అంటే నేను చెప్పాను మీరు వైరం మానుకుంటే చాలా మీరు ఆయనకి ఫోన్ చేసి లెటర్ స్పీ ఫ్రాండ్స్ i am dropping all proceedings against you let us remain friends and we shall also endukante meer manasikanga vairanni pencukunnaru that you should drop down for your own sake not for his sake paravata mundi swami ji ani pain taradu mere regret avto guttodam kada athe malli project ne revive cheyadam okadu kavatha you drop it totally in total you drop it you can do without those 100000 dollars acknowledge me give up meer neggina poda dantlo sagam vadu ucchestunka మీకు అది ఎదరవాడిని అంత హింస పెట్టి మీరు తీసుకోవడం వద్దు దాంట్లో ఉండే ధర్మాధర్మాలు దేవుడికి వదిలేసేయండి మీకు దేవుడు ఇంకో రకంగా ఇస్తాడు చెప్పాను అర్థమైందండి మీకు పుష్పితాం వాచం అంటే ఇప్పుడు ఆ చెప్పిన మాట ఇట్ హ్యాస్ ఇట్స్ ఆన్ రెలవెన్స్ ప్లీజ్ నోట్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆన్ రెలవెన్స్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఈయన కేసు వేస్తే నెగ్గొచ్చు కూడా నా మూలంగా ఆయనకు యాభై వేల డాలర్లు రావాల్సినవి పోయి కూడా బట్ It, this is our way of looking at things that is one way kontra bandiki ee way ippudu nenu cheppina paddhatunde adu naatchadu vaale em antaru ante vaadanta durmarganga chesthe nenu em gaalduntadu koochunnana ani he has his own logic his own argument tarvata aa line gettivadandi mana okka mundu maasala aaru maasala opikapade mandapulu manaku ostha ani ippistaru antunnaru ani real english school method allu manaku istharu ana laaya cheppi maatlaadala untayante లాయర్ అడ్వర్టైజ్మెంట్లు మీకు ఇండియాలో ఉండవు అక్కడ ఉంటాయి అక్కడ లాయర్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి లాయర్కి మీరు టెలిఫోన్ చేయాలంటే అన్ని వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్స్ ఇన్ఫాక్ట్ టెలిఫోన్ అయ్యడం వన్ లాయర్ అని ఉంటుంది ఎల్ఏ మీరు అలాగా ఎల్ ఏ డబ్ల్యూ నొక్కు చేస్తాను వన్ ఎయిట్ హండ్రెడ్ మీరు ఫీజు పడతారు ఫ్రీ ఇట్ ఇజ్ అతను పే చేస్తాడు మీరు మాట్లాడేది వన్ అంటే అదే వన్ ఆ నెంబర్స్ అన్ని ఫ్రీ నెంబర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ మీద వచ్చి నంబర్లన్నీ ఇక్కడ కూడా వచ్చాయి అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ వాట్ ఎవర్ కాబట్టి ఆ ఆకర్షణీయమైన పదాలకి మీరు లొంగకుండా నేను నిష్కామంగా ఉండగలరా ఉండలేననుకోండి ఇదిగో అవిపశ్చిత పుష్పితాం వాచం ప్రబదం ఇమాం ఏ ఈ ఆకర్షణీయమైన వాక్యములను పలుకుతాయి ఈ కర్మ చేసుకుని ఫలం వస్తుంది ఈ ఫలం వస్తుంది ఈ ఫలం నీకు అడ్డద అంటే నువ్వు శమపడక్కర్లేకుండా నువ్వు ఈ రుద్రాక్షలు వేసేసుకుంటే నీకు ఇప్పుడున్న లాభం ఆదాయం పది రెట్లు పెరుగుతుంది ఇప్పుడు ఆదాయం పెరగాలనే కష్టం రుద్రాక్షలు వేసుకోవడానికి కష్టమేమి ఈ రుద్రాక్షలు నువ్వు పెట్టుకుంటే నీకు ఆదాయం వచ్చేస్తుంది ఈ అగరబతి వెలిగిస్తే నీకేమో ఇంకో సుఖం వచ్చేస్తుంది అగరబతి వెలిగిస్తే ఇదో ఈ మధ్య నచ్చింది ఏదో కొత్త కొత్తవి సో ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి వీటికి ఎవడైతే లొంగిపోయి ఆ కామనల వెంట పడతారో వాళ్ళు అవివేకులు అదే స్వామి ఉందాము హే పార్థ ఓ అర్జున వేదవాదరత వేదమునందలి వాద रताह प्रीति था था। अन्यत इतरमू ना अस्ती इतियनी इतियनी याम अतरम नस्ती लेदु पुष्पिताम वादिचे अवेकुल वाचम वाचवाक् ప్రవదంతి చెప్పెదరో ఇమాం అంటే ప్రసిద్ధంగా ఉన్నాయో అలా ఇలా చెప్తూ ఉంటారు ఆకర్షణీయంగా చెప్తూ ఉంటారు ఆ విధంగా కామ్యకర్మల్లో మనల్ని తోసేస్తూ ఉంటారు చాలా దోషాలు ఉంటాయి ఏం చెప్తున్నారు అధర్మ నింద కాదు ఇది కామ్యకర్మ నింద కామ్యకర్మలు ధర్మమే కానీ అధర్మమేం కాదు కోరుకుంది దానికి ఏదో మీరు పూజ చేసుకుంటే తప్పే ఉంది దాంట్లో తప్పే మీరు కాదు కానీ కర్మయోగానికి విరుద్ధం ఇది పాయింట్ సో ఆ కావ్యకర్మ నింద కొనసాగుతోంది ఇది వేబాలో కంటిన్యూ చెప్తాం ఓం పూర్ణమద్య పూర్ణమూర్ణిష్యం శాంతి హరి ఓం శ్రీ గురుణో నమీ ఓం శ్రీకృష్ణా